కాబట్టి దీంట్లో ఆపోజిట్స్ మొత్తం ద్వంద్వములు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా జీవద్వైతం ఈశ్వరద్వైతము సమము అంచేతనే నిర్దోషము హి సమం బ్రహ్మ సమత్వం ఈశ్వరుని యొక్క ప్రధాన లక్షణం ఉదాహరణకి ఒకడు నేరగాడు ఇంకొకడు ఏదో యజ్ఞము ఏదో చేస్తున్నటువంటి పుణ్యాత్ముడు సూర్యుడు ఉన్నాడనుకోండి ఇద్దరినీ సమానంగా తప్పింపజేస్తాడు వేడి అది చలికాలం అయితే ఇద్దరికి సమానంగా లక్షదనాన్ని ఇస్తాయి వీళ్ళు ఎండలో నిలబడితే ఇద్దరికీ సమానంగా విటమిన్ డిని కలిగిస్తుంది ఇద్దరికీ సమానంగా మొక్కలు ఉన్నాయనుకోండి ఒకటి విషవృక్షము ఒకటి పంట మొక్క రెండింటికి సమానంగా ఫొటోసిన్థసిస్కి వేడి వేడి ఇస్తాయి డిస్టింగ్విష్ అది ఈశ్వరుని యొక్క లక్షణం నమే ద్వేష్యోస్తిన ప్రియ ఈశ్వరునికి వీడు నాకు కావలసిన వాడు వీడు పరాయి వాడు అనేది ఉండదు అంచేతనే చోజన్ పీపుల్ అంటారు వీఆర్ ది చోజన్ పీపుల్ అంటే దేవుడు మమ్మల్ని ప్రత్యేకంగా తన ముద్ర వేసి ఎన్నుకున్నాడు అన్నది అది రిలీజియస్ కాన్సెప్ట్ ది మోస్ట్ డేంజరస్ రిలీజియస్ రిలీజియస్ కాన్సెప్ట్ ఈశ్వరుడికి చూసిన పీపుల్ ఉండదు తన వాళ్ళు అంటూ ఎవళ్ళు ఉండరు పరాయి వాళ్ళు ఉండరు సమత్వం అన్నది ఈశ్వరుని యొక్క లక్షణం కాబట్టి సకల ప్రాణులు అంటే ఈశ్వర వీళ్ళు నా వాళ్ళు పరాయి వాళ్ళు జీవద్వైతం ఒక ఘటన ఒక ఘటన ఘటిన అంటే ఎలాగా వర్షాలు బాగా పడ్డాయి మన బాంబేలో ఇరవై సెంటీమీటర్ల వర్షం పడింది అది జీవద్వైత ఈశ్వర ద్వైతం ఈ వర్షము వలన సుఖము దుఃఖము అది జీవత కొంతమందికి సుఖము కొంతమందికి దుఃఖం జీవద్వైతం కాబట్టి మనము ఈశ్వరద్వైతానికి జీవద్వైతానికి ఉండే మౌలికమైన భేదం ఏమంటే ఈశ్వరుని యొక్క ద్వైతంలో సమత్వం ఉంటుంది తప్ప విషమత్వం ఉండదు అన్నీ ఉంటాయి ఎటువంటి మరి అన్నీ ఉన్నాయి కదా పృథ్వీ అపహ తేజ ఇవన్నీ ఉన్నాయి కానీ జీవద్వైతంలో సమత్వం ఉండదు సపోజ్ మీరు ద్వంద్వములను విడిచిపెట్టారనుకోండి నిర్ద్వంద్వోహి మహాబాహో సుఖం బంధ ప్రముచ్య మీరు ద్వంద్వములనే జీవద్వైతాన్ని విడిచిపెట్టారనుకోండి మీరు సహజంగానే ఆ బంధం నుంచి విముక్తిని పొందేస్తారు అయితే కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే ఈశ్వద్వైతం నుంచి జీవద్వైతాన్ని వివేచన చేయాలి ఎలాగా ఈశ్వరద్వైతంలో ద్వంద్వములు ఉండవు సమత్వము ఉండును జీవద్వైతంలో ద్వంద్వములు వస్తున్నాయి ఈ కారణంగానే మనకి సుఖదు ఈ దుఃఖం మనం బంధాన్ని అనుభవం అనుభవిస్తూ ఉన్నాము ఈ ముందు ఈ వివేచనం ఉండాలి వీడికి ఈ వివేచన లేదనుకోండి అప్పుడు ఇది ఇది ఇలా ఎందుకుంది అది ఎలా ఎందుకు అంటే ఎలా ఉంటాయో తెలుసుకోండి ఇప్పుడు రెండు పర్వతాలు ఉంటాయి ఇది పుణ్య పర్వతము అది పాప పర్వతము అంటాడు ద్వంద్వం అంటే ఇది నర పర్వతము ఇది నారాయణ పర్వతము అంటాడు నర అంటే పాపమేం కాదు కానీ నారా ఏదంటే తక్కువ రెండు పర్వతాలు ఉంటాయండి ఏమి తేడా అయింది అనుకుంటుంది ఇటువంటి అటువంటి ఉంటుంది దాన్ని ద్వంద్వం ఉంటారు ఇంకో ద్వంద్వం ఏంటో చెప్పుకుంటారా పాపి అలా పాపి అయోధ్య గురుగ్రహాన్ని కొట్టుకునే పాపి పుణ్య పాపగ్రహము ఇవి జీవద్వైతం నక్షత్రములు ఇవి పుణ్య నక్షత్రములు ఇవి పాప నక్షత్రములు జీవద్వైతం నక్షత్రాలు పుణ్య పాపాలు ఏమి ఉండవు ఈశ్వరుడు నక్షత్రాలను సృష్టిస్తాడు కొన్నింటిని పుణ్యము కొన్నింటిని పాపము చేయడు ఇంకా అసలు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క పూర్తి కానే లేదు లెక్కలు పెడుతూనే ఉన్నా అయితే మనం ఏం చేశామంటే కొన్ని నక్షత్రాలని పుణ్యం కొన్ని నక్షత్రాలని పాపం అని చేశాం ఒక అందమైన అమ్మాయి ఉందనుకోండి అమ్మాయికి నక్షత్రం మూల అని ఉందనుకోండి ఒకప్పుడు అలా ఉండేది దాన్ని ఏదో మార్పు చేసి మళ్ళీ జాతకం కొత్త జాతకం సృష్టిస్తే కానీ పెళ్ళ ఉండదు అలా ఉంటే కాబట్టి ఈ జీవద్వైతం అనేది చాలా డేంజరస్ అయితే కాబట్టి జీవద్వైతము ఇక్కడ చెప్పండి అదే పాయింట్ కాబట్టి ముందేం చేయాలి వివేకము ఈశ్వరద్వైతము జీవద్వైతము ఈశ్వరద్వైతము సమత్వము అనే ధర్మాన్ని కలిగి ఉంటుంది జీవద్వైతంలోనే విషమత్వం వస్తుంది ఇది ముందు వివేచన ఇప్పుడు జీవద్వైతాన్ని విడిచిపెట్టడం ఎలాగా అంటే విషమత్వం నుంచి సమత్వం వైపు పయనించడం ఎలాగా ఇది పాయింట్ దీనికి ఎలాగా విషమత్వం నుంచి సమత్వానికి వెళ్ళడం ఎలాగా మీరు సూక్ష్మంగా గ్రహించాల్సి ఉంటుంది ఓపెన్ మైండ్ తోటి అది ఎలాగ చూడండి అసలు ద్వంద్వం ఎలా పుట్టింది జీవుడిక సృష్టిస్తున్నాడు వీడు ఎలా సృష్టిస్తున్నాడు దాన్ని వికరించడం ఏంటి అది మీరు పట్టుకున్నట్లయితే ద్వంద్వల్ని సృష్టించడం మానేస ఇప్పుడు చూడండి వీడు మగవాడు ఈమె ఆడది అని బయలాజికల్ ద్వంద్వం అది ఈశ్వర ద్వైతం లిమిట్ లైక్ దాక్ట్ రెండింటి ప్రాణశక్తి సమానమే ఆత్మ సమానమే బట్ మొత్తానికి ఈశ్వర ద్వైతంలో ఇట్స్ ఎ బయలాజికల్ ఫ్యాక్ట్ మ్యాన్ అండ్ ఉమన్ బయలాజికల్ ఫ్యాక్ట్ లిమిట్ లైక్ దాక్ట్ దాని గురించి మీరేమీ చేయనక్కర్లేదు కానీ ఎక్కడ కేవలము మనిషి మాత్రమే జీవద్వైతాన్ని సృష్టిస్తూ ఉన్నాడో దానిని గుర్తుపట్టి మీరు ఆ ద్వంద్వాన్ని సృష్టించడం మానేయాలి మీకు నేను సింపుల్ దృష్టాంతంగా చెప్తా ఇప్పుడు మీరు మళ్ళీ చెప్పిన దృష్టాంతంగా చెప్తున్నారని అనుకోకండి నాకు మళ్ళీ దొరికిన దృష్టాంతాలతో చెప్తున్నాను ఓ నక్షత్రం వచ్చింది ఆ శిరేష నేను ఆశ్లేష నక్షత్రము అన్నాను అంటే ఒక ఆయన అన్నాడు ఇది పుణ్య నక్షత్రము అన్నాడు అంటే నేను అన్నాను పుణ్యం పొను మంచిదే పుణ్యం తప్పేం కాదు బట్ నేను ఇంక పుణ్య నక్షత్రం అని లేదు ఆశ్లేష అని మాత్రమే అంటున్నాను అంటే ఆయన అన్నారు పుణ్య నక్షత్రాన్ని పుణ్య నక్షత్రం అన్నలో మీకు అభ్యంతరం ఏంటండి అని పది జోత్సం అంటే నేను అన్నాను చూడండి ఇట్ ఈజ్ నాట్ మై ప్రాబ్లం వేదాలిటీ ఈజ్ యువర్ ప్రాబ్లం ఎందుకో తెలిసిన ఆశ్లేష పుణ్య నక్షత్రం అని మీరు అన్నారు నేను ఇంకో నక్షత్రాన్ని మళ్ళీ నక్షత్రం అనే అంటారు కానీ మీరు పాప నక్షత్రం అని అంటారు అన్నారు అంటే నేనున్నా అని నేను అన్నాను అంటే ఆయనన్నారు అవునండి మరి పాప నక్షత్రాన్ని పాప నక్షత్రం అడుద్దా అన్నారు అంటే నేనున్నాను చూడండి ఈశ్వర సృష్టిలో పుణ్య నక్షత్రాలు పాప నక్షత్రాలు లేవు నక్షత్రాలు ఉన్నాయి మరి మూల పాప నక్షత్రం ఎలా అయింది ఎలా అయిందో చెప్పమంటారా అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటారా ఆ శ్లేష పుణ్య నక్షత్రం మీరు అన్నారు చూడండి అక్కడి నుంచి వచ్చిందండి అదే అలాగే అవును ఒక నక్షత్రాన్ని మీరు ఎప్పుడైతే పుణ్య నక్షత్రం అన్నారో సో మీరు పాప నక్షత్రాన్ని సృష్టించుకున్నారు అది తర్వాత రాలేదు పాప నక్షత్రం మూల పాప నక్షత్రము అని మీరు అన్నప్పుడు అది పాప నక్షత్రం రాలేదు అది ఎప్పుడు వచ్చిందో తెలుసిన మీరు దేవ ఫలానా నక్షత్రం పుణ్య నక్షత్రం ఇది పాప నక్షత్రం అప్పుడు పుట్టేసింది అప్పుడే పుడుతుంది ద్వంద్వాలు అలా పుడతాయి వెన్ యూ లేబుల్ వన్ థింగ్ పాప ఎప్పుడు పుడుతుంది అప్పుడే పుడుతుంది ఆ లేబుల్ చేసిన ఇప్పుడే పుడుతున్నాయి మీరేమనుకుంటారు తర్వాత ఎప్పుడో పుడుతుంది అనుకుంటారనో మీరు పుణ్య అనగానే వెంటనే పాప ఇంకోటి కుడుతుంది ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అనగానే ఏమవుతుంది అదిలో ఉన్న అమ్మాయి ఇంకొకటి వెంటనే పక్కన ఉంటుంది అది అనే స్థలం అప్పుడు కుడుతుంది ఆ తర్వాత ఎక్కడో పుట్టదు అప్పుడు పుట్టింది అక్కడి నుంచే పుట్టేస్తుంది అంటే అర్థం ఏమిటి మీరు లేబుల్ వేయడం మానేయాలి యూ స్టాప్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నక్షత్రాలని పుణ్య నక్షత్రాలు పాప నక్షత్రాలు అనడం మానివ్వండి మిమ్మల్ని వచ్చి నక్షత్రాలు మిమ్మల్ని మీ ఇంట్లో ప్రవేశించి మిమ్మల్ని కొట్టి తిట్టి ఏం చేయట్లేదు కదా యూ స్టాప్ దా యూ డ్రాప్ ఇట్ వాట్ ఈజ్ యువర్ డిఫికల్టీ నక్షత్రములు అంటే జీవ ఈశ్వరద్వైతమే ఎన్నో జీవద్వైతం ఇది పుణ్య నక్షత్రము ఇది పాపం లేదు నో సక్సెస్ డ్రాప్ ఇట్ ఆశ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి ఈశ్వరస్వరూపమే ఆత్మస్వరూపమే మూలా నక్షత్రంలో అమ్మాయి కూడా ఆత్మస్వరూపమే డ్రాప్ ఇట్ అసలు మీరు డ్రాప్ చేస్తే ఏమవుతుందో తెలుసు అండి ఇట్ డజంట్ ఎంటర్ ఇన్ యువర్ మైండ్ అది మీకు దృష్టాంతం కోసం నేను చెప్తున్నా అదో పనిచేయండి మీరు ఇది కష్టం కాదుగా తర్వాత గ్రహములు పుణ్యగ్రహములు పాపగ్రహములు డ్రాఫిట్ డ్రాఫిట్ తొమ్మిది గ్రహాలు ఉన్నాయన్న తొమ్మిదే ఒకటి ఈ మధ్యన ఒకటి తీసేశారు ఎనిమిదే ఉన్నాయి మరొకటి పెట్టారు ఏదో విధ సంఖ్యలు ఈ తోట ఉంటాయి డ్రాఫిట్ వాటిలో కొన్ని ప్లానెట్స్ తొమ్మిది గ్రహాలన్నా అన్నారే అన్ని ప్లానెట్స్ కావు చంద్రుడు కాదు సూర్యుడు ప్లానెట్ కాదు ఏవో కొన్ని ప్లానెట్స్ కొన్ని మరొకటి మరొకటి ఏదో అన్నింటికి కలిపి కామన్గా గ్రహం అనే పేరు పెట్టుకోవచ్చు తప్పేం కాదు పుణ్య పాప ఈ డ్రాప్ అయి తర్వాత మనుష్యులు ఉన్నారు మనుషుల దగ్గరికి రండి నా దేవతలు రాక్షసులు కన్యువ్ డ్రాప్ అయి మనుషుల దగ్గరికి తర్వాత ఉన్నాం దేవతలు రాక్షసులు డ్రాప్ అయి నేను చక్కగా చాంద్రోజంలోను గోదారణ్యంలోను మన దేవతలు రాక్షసుల గురించి శంకరులు రాశారండి మనలోనే ఉన్నారు ఈ దేవతలు రాక్షసులు తను తినేయాలనుకుంటే వాడు అసుగుడు ఇతరులకి పెట్టాలనుకుంటే దేవత అయితే మనలోనే ఉన్నారు దేవత రాక్షసు కరెక్ట్ రక్ష అన్నది అలాగే వచ్చింది రక్షణయే రక్షణ రక్షహాయే రక్షణ అని డ్రాప్ ఇట్ ఇంకెన దేవతలు మాటని అలాగా వీళ్ళు దేవతలు వాళ్ళు రాక్షసులు అది అది ఈ పౌరాణికుల బుద్ధిలో అది ఈ చిలుము పట్టినట్టుగా పట్టే పౌరాణికుల యొక్క దృష్టిలో రాక్షసులు రాక్షసులే దేవతలు దేవతలే ఇప్పుడు గోదావరిలో ముక్కోటి దేవతలు ఉంటారు రాక్షసుల వాళ్ళు రాత్రి పదకొండు దాటి వెళ్ళినట్లయితే మటుకు అప్పుడు రాక్షసులు ఉంటారు నా గోదావరిలో అర్ధరాత్రి స్నానం చేస్తే పెరిచే పదం అది స్నానం చేసి టైం కాదని చెప్తే పోతుంది కదా రాక్షసులు లాంటి పిల్లల్ని బూచాడు ఉన్నాడని భయపెట్టినట్టు సో దేవతలు రాక్షసులు కెన్ యూ డ్రాప్ దిస్ ఇన్ స్పైట్ ఆఫ్ మల్టిపుల్ స్టోరీస్ యూ కెన్ డ్రాప్ ఇట్ ఆ భాష్యం చదవండి దేవతలు అంటే ఏటో అసురులు అంటే ఏమిటో ఏం చెప్తారో ఆ భాష్యం చదివేస్తే మీకు దేవతలు రాక్షసులు అనే ద్వంద్వము మీకు డ్రాప్ అయిపోతుంది లేకపోతే ఏమంటుందో తెలుసునండి ఇది రాత్రిపోటు ఇటు తిరగదు రాక్షసులు సంచారం చేస్తూ ఉంటారు పురాణంలో చెప్తాను నేను ఇది పౌరాణికులు ఎలా చెప్తాను అండి తర్వాత బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మీరు జపం చేసుకోవాలి తప్ప అంతకంటే ముందు లేచినట్లయితే అది రాక్షసులు సంచరించే కాలము కాబట్టి అప్పుడు జపం చేయకూడదు కొడుకోండి కొడుక్కోవడం వరకు నేను ఒప్పుకుంటాను కానీ రాక్షసులు సంచరించే కాలము అన్నది టేకిట్ లిటర్ అండి దట్ ఈజ్ అ ప్రాబ్లం డ్రాప్ ఇది డ్రాప్ చేయడానికి మీకు ఇబ్బంది లేదు కదా సపోజ్ నా వాళ్ళు పరాయి వాళ్ళు అంటే కష్టపడాలి కానీ దీన్ని డ్రాప్ చేయడానికి మీరు ఏం కష్టపడాలండి తర్వాత ఇంకొంచెం సూక్ష్మంగా పువ్వులు చూసి ఇది అందమైన పువ్వులు అని అండం మానేశారనుకోండి అప్పుడు అందమైన పువ్వులు వికారమైన పువ్వులు అనేటువంటి తర్వాత వెదర్ ని చూసి ఇంకా మరి నేను పర్సనల్గా వస్తున్నా వెదర్ని వాతావరణాన్ని ఇది సుఖము ఇది దుఃఖము అనడం మానేయగలుగుతారా శీతోష్ణ సుఖవక్షణ తాము స్థితి క్షష్ణ ఇది చలి ఇది వేడి యు యూ గెటెడ్ ఆఫ్ దర్క్ హౌ చలి ఉన్నప్పుడు స్వెటర్ వేసేసుకుంటారు యూ స్టాప్ పంప్లైంది వేడున్నప్పుడు బన్నీని వేసుకుని ఓ ఫ్యాన్ కింద కూర్చుని సాప్ పంప్లైంది ఈ బేరుకి తేట్టి శీతోష్ణ తీసేయండి ఇంకా ఏవో ఘటనలు అవుతూ ఉంటాయి ఈ ఘటనల గురించి ఊరికే గుండెలు బాదుకోవడం మానేసేయండి ఏదో బస్సు కింద పడింది ఓ ముప్పై మంది ఏటచ్చిపోతున్నారు కలియుగం వచ్చేసింది ఇది అయిపోయింది అది అయిపోయింది ఓకే కలియుగం వచ్చేసింది కొంపలు అడ్డుకుపోతున్నాయి ఈ పూట బ్రేక్ఫాస్ట్ మానే బ్రేక్ఫాస్ట్ లంచ్ మానేసేద్దాం ఎందుకంటే కొంపలు అడ్డుకుపోతున్నప్పుడు కనీసం ఆ మాత్రం మన వైపు నుంచి మానేసేద్దాం అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ అయిపోయి న్యూస్ పేపర్ చదువుతున్నాడు లంచ్కి లోపల ప్రిపరేషన్ అవుతుంది ఈ ఐడియా ఈ You are expressing some meaningless sentiment. You, you don't give up anything. How about you drop it? Life and death in yourself, can you drop it? You should try. Life is above living. Death is uh, for the body only, not for life. So one who will drop change... నా వాళ్ళు పరాయి వాళ్ళు అనేది డ్రాప్ చేస్తే కూడా చాలా గొప్పగా ఉంటుంది అంటే మన పిల్లలకి మనం సపోర్ట్ ఇస్తాము కొంత ఎనర్జీ మిగిలినట్లయితే మన పిల్లలు కాని వాళ్లకు కూడా మనం సపోర్ట్ ఇస్తాము దాని పేరే సేవ డ్రాపింగ్ ఇంకా భోజనం దగ్గరకు వస్తే ఈ కోట బాగుంది డోన్ సేదా డ్రాప్ కెన్యులు కెన్యుట్ వితౌట్ ఆస్ వితౌట్ పుటింగ్ ఏ లేబుల్ Can you do it? Suppose you do it. My husband that's feeling is 비� Popils people. They talk about time and reason that we can manage. You just manage. Schukhakkam, shigi, manāva, manayah, manaiow Gujir nanwu mananjem samman heishad will houses. Drop it. He couldn't say the earth GOD godес, మాట పడటం నేర్చుకోవాలి నేను నేర్చుకుంటాను నన్ను ఎవడైనా ఏదైనా మాట్లాడినా నేను తొల దాన్ని పడతానే తప్ప నేను దాన్ని విరోధించను రియాక్ట్ అవ్వను మాట పడటం నేర్చుకో సమ్మానం గురించి మీరు చేయాల్సిందేముండదు సమానాన్ని ఎంకరేజ్ చేయొద్దు ఎవరైనా వాళ్ళందరూ వాళ్ళు సమానం చేస్తే యూ జస్ట్ యాక్సెప్టెడ్ బట్ మాట పడటం నేర్చుకో దంతుడు ఏమైంది ఆ ద్వంద్వం పోయింది ఈ రకంగా మీరు ఏం ఇప్పుడు పువ్వులు ఉన్నాయనుకోండి ఈ పువ్వులు పూజకి పనికి అని మీరు అన్నారనుకోండి పూజకి పనికిరాని పువ్వులు పక్కనే ఉంటాయి డ్రాపిట్ ఏదో పువ్వు దేవుడికి ఏదో పువ్వు సమర్పించడం పత్రం పుష్పం ఫలం తోజ్రాట్ మీరు చేయగలిగితే ఈ కాలము శుభకాలము ఈ కాలము అశుభ కాలము డ్రాపిట్ What you have to do, tomorrow, do it today. What you can do, tomorrow, do it today. What you can do today, do it now. Mane, Swami, Vyvetha, Mane, Vyasa. Meremo, menam, masana, lekhada, chudam, manase, drop it. Practice it. Is it asubha-kālamo, is it manifested in there? Devur-kālamo, devur-kālamo, pete-nādo. That is it. Nothing like shubha-kālamo, asubha-kālamo. That is it. మార్నింగ్ టైం ఈవినింగ్ టైం దేవుడు పెట్టాడు ఈషద్వైతం యాక్సెప్ట్ చేయడం డే నైట్ డేలో పనులు చూసుకుంటాం రాత్రి నిద్రపోతాం దేవుడు పెట్టాడు యాక్సెప్ట్ చేయడం దేవుడు పెట్టాడు కాబట్టి జట్లాగొచ్చింది దేవుడు పెట్టేయడం నిదర్శనం జట్లాగేటంటే ఇట్ ప్రూఫ్ అది ఈషద్వైతము జీవద్వైతం కాదు జీవద్వైతం ఏమిటో తెలుస్తుందండి స్పీడ్ ఆఫ్ సన్ సన్ తిరిగే స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్గా వీళ్ళు పరిగెత్తులు వెళ్ళిపోతూ ఉన్నారు జెట్ స్పీడ్లో పరిగెత్తుగా వెళ్ళిపోయి టైం వచ్చే లోపల వీళ్ళు వెళ్ళిపోతాయి దాంతో జెట్ లాగొచ్చింది అది జీవద్వైతం లేకపోతే పొగలు రాత్రి అన్నది ఈశ్వర ద్వైతం అంత ద్వైతమే కాబట్టి ఈ రకంగా మీరు అభ్యాసం చేసినట్లయితే అంతే తినే దీనికి ఒక ట్రిక్ ఉంది ఏమిటంటే ఆ ట్రిక్ you do not give a label to anybody. deeniki label veyo oka manushu kanipontadu anukondi meer manchi vaadu ani meer anro. dantotti chanda vaadu ane maata undadu. inda senses meer anro. meer aa senses kaakunda andaru manchi vaalle ane senses ante tappadu. andaru manavaalle annandi ane senses lo ante swapada ayako manavaadu untunnadu ani tappu pattakudadu. andaru manchi vaalle annaru anukondi dantlo tappu pattalustundani వీడు మంచివాడు వాడు చెడ్డవాడు దట్ ఈ ద్వైతం ఈ విధంగా జీవద్వైతాన్ని కనుక మీరు నిరాకరించుకుంటూ పోతే అంటే అర్థమేమిటి ఒక లేబుల్ మీరు వెయ్యరు ఏ అనుభవానికి ఏ ఇంద్రియానుభవానికి కూడా ఒక లేబుల్ ఒక పేరు మీరు పెట్టడం మానేస్తారు అది సుఖము దుఃఖము అని కానీ మంచి చెడు అని కానీ ధర్మము అధర్మము అని కానీ అటువంటి పేర్లు పెట్టడం మానేస్తారు ఇప్పుడు గోదావరిలో స్నానం చేశాడనుకోండి ఆరో తారీఖు స్నానం చేస్తే అధర్మమును తొమ్మిదో తారీఖు స్నానం చేస్తే ధర్మం వదిలేశారు అలా అక్కర్లేదు వాడి ఆరో తారీఖుని పుష్కరం వచ్చింది వీడి అది పుణ్యమే ఇది పుణ్యమే మంచిది అనేది అనే ఉండాలి అన్ని మంచిదేనండి గోదావరి నదిలో స్నానం చేస్తే ఎప్పుడైనా మంచిదే కానీ ఓ పద్ధతిలో చేయాలి మీరు ఇంటి దగ్గర స్నానం చేసి వెళ్ళి చేయాలి నదిలో ఏది కుళ్ళుతుందో అది వేయకూడదు పువ్వులు వేస్తే కుళ్ళుతాయి వేయకూడదు అరిటాకులు వేస్తే కుళ్ళుతాయి వేయకూడదు నూనె వేస్తే కుళ్ళుతుంది నూనె నీటిలో వేస్తే అది కుళ్ళుతుంది వేయకూడదు పసుపు వేస్తే కుళ్ళుతుంది వేయకూడదు రాజమండ్రి పుష్కరఘాట్లో స్నానం నీరంతా ఎర్రగా అయిపోయింది ఇక ఎందుకని వీళ్ళు కుంకుమ వేసేశారు దాంట్లో వేయకూడదు ఆరో తారీఖు చేశారా పదకొండో తారీఖు చేశారా ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్ దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈశ్వరద్వైతాన్ని రెస్పెక్ట్ చేయటం ప్రేమించటం జీవద్వైతాన్ని సృష్టించకపోవడం సృష్టించి దాంతో సతమతం అవడం కాదు సృష్టించకుండానే ఉండడం ఎన్నో డోంట్ ఈవెన్ క్రియేట్ జీవద్వైతం ఒక ఆయన ఉన్నారు నాకు కాకినాడ అంటే ఒళ్ళు అంటున్నారు ఎందుకంటే అలా అనవసరం మీకు ఇంట్రెస్ట్ అయితే వెళ్ళకండి దట్ ఈజ్ డిఫరెంట్ మీకు తెలుసో తెలియదు కాకినాడ అంటూ ఏముండదు మన ఊరికే మాట వలస పెట్టుకున్న పేరు తప్ప దెర్ ఈజ్ నథింగ్ లైక్ కాకినాడ అలాంటిది ఏముండదు ఓకే మన భ్రమ అది భ్రమ అది మళ్ళీ మంచిది ఇంకో భ్రమ అనవసరం సో అనవసరం సో అంతా మనం మనస్సులో పెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా ఇక్కడ స్టెప్స్ అన్ని మీరు ఫాలో అయ్యి ఈశ్వరద్వైతాన్ని జీవద్వైతం నుంచి వివేచన చేయుట ఈశ్వరద్వైతానికి తల ఉంచి జీవద్వైతాన్ని సృష్టించడం మానేయుట ఈ మోర్ అండ్ మోర్ యూ డూ దిస్ ఈ మోర్ అండ్ మోర్ యూ బికమ్ ఫ్రీ అండ్ ద స్టేట్ బికమ్స్ when you are absolutely free. This లో చెప్పేదాము అర్థం జీవద్వైత వివర్జనాత్ జీవద్వైతమును విడిచిపెట్టుట వలన అసౌ ఈ జీవన్ముక్తే జీవన్ముక్తి యొక్క పరా సర్వోత్కృష్టమైన కా పొందబడుతున్నది కాబట్టి జీవద్వైతాన్ని విడిచిపెట్టేయడం వల్ల అనేటువంటి ఉత్తమోత్తమైన స్థితి బ్రహ్మీభూత స్థితి పొందవచ్చు ఇప్పుడే పొందవచ్చు లభ్యతే పొందబడుతున్నది అత ఇందువలన అత్ర ఈ ప్రకరణమునందు ఈ జీవద్వైతము ఈశద్వైత ఈశ్వరద్వైతము నుండి వివేచితం వివేకపూర్వకముగా చూపబడినది కాబట్టి జీవద్వైతాన్ని గుర్తుపట్టి విడిచిపెట్టడం అత్యావశ్యకము అందుకోసమే మేమేం చేశామంటే ద్వైతాన్ని మొత్తాన్ని ఈశ్వరద్వైతము జీవద్వైతముని విడదీసి జీవద్వైతాన్ని సపరేట్గా వివేకపూర్వకంగా మేము చూపించినాము దీన్ని మీరు ఉపయోగించు చూసి ఈశ్వరద్వైతానికి తల ఉంచండి జీవద్వైతాన్ని విడిచిపెట్టండి జీవన్ముక్తి మీకు కరతలామలక మౌని వెరీ సింపుల్ లెక్స్ మళ్ళీ అందాము జీవద్వైత వివర్జనాత్ జీవద్వైతమును విడిచిపెట్టుట వలన అసౌ జీవన్ముక్తే జీవన్ముక్తి యొక్క పరా సర్వోత్కృష్టమైన కాక స్థితి పొందబడుచున్నది అత ఇందువలన అత్ర ఈ ప్రకరణమునందు ఇదం ఈ జీవద్వైతము ఈశద్వైత ఈశ్వరద్వైతము నుండి వివేచితం వివేకపూర్వకముగా నిరూపించబడినది ఇది శ్రీమద్ పరమహంస పరురాజికాచార్య శ్రీ భారతీ తీర్థ విద్యారణ్యముని వర్య కి అయిన అహోహో ఆయన ఇది శ్రీమద్ పరమహంస పరిరాజికాచార్య శ్రీ భారతీతీర్థ విద్యారణ్యముని వర్య అంటే ఆయన పేరు భారతీతీర్థ ఇప్పుడున్న ఆయన పేరు కూడా భారతీతీర్థ ఆయనకి విద్యారణ్య అని బిరుదు అంటే ఈ స్వాముల పేర్లు రిపీట్ అవుతూ ఉంటాయి మిగతా దేశాల్లో కూడా జాన్సన్ వన్ జాన్సన్ టూ కింగ్ రిచర్డ్ వన్ కింగ్ రిచర్డ్ టూ కింగ్ రిచర్డ్ త్రీ అలా ఉంటారు కదా కింగ్ రిచర్డ్ సెవెన్ అలా ఉంటారు అలాగే నెంబర్లు ఉంటాయి ఒకప్పుడు ఇద్దరే ఉంటే సీనియర్లు జూనియర్ ఉంటారు రాబర్ట్ సీనియర్ రాబర్ట్ జూనియర్ ఇక్కడ మన దగ్గర కూడా భారతీయ తీర్థ నృసింహతీర్థ ఇటువంటి వాటికి నెంబర్ వన్ నెంబర్ టూ అలా పెట్టుకోవాలి ఇది భారతీయ తీర్థ ఏదో ఒకసారి నెంబర్ అయ్యి ఉంటుంది టూ యో త్రీయో వన్ ఇప్పుడున్న భారతీయ తీర్థ త్రీ ఓ ఫోర్ ఫైవ్ ఉంటారు అన్ని పేర్లు రిపీట్ అవుతాయి విద్యారణ్య అన్నది బిరుదు సో ఎనీవే శ్లోకం ఒకసారి అందాము జీవన్ముక్ పరా కావద్వైత విమత్ మతోత్రేదీషా వివేచరహంసర్రాజకాచార్య శ్రీభారతీతీర్థ విద్య మునివర్యత్యా వైకవివేక సమాప్ రామకృష్ణాన ఆయన దాసన వ్యాఖ్యానం కూడా ఉంది అథ మహాక్య వివేక ప్రకరణం ఎేక్ష శృణోతీద జిఘ్రతివ్యాక స్వాధ్వస్వాదూ విజానా తత్ప్రజ్ఞానముదీరిత అందమైన శ్లోకం ప్రజ్ఞానం బ్రహ్మానే మహావాక్యానికి అవతరిస్తోంది అసలు ప్రజ్ఞానమనగా విజ్ఞానం అంటే ఏమిటో చెప్పాలి కదా చాలా మంచి శ్లోకం ఇది డిసెంబర్లో పెట్టుకుంటాం డిసెంబర్ పదమూడున గీతా క్లాసు ఉంటుంది ఆ తర్వాత పదమూడు పద్నాలుగు గీతా క్లాసులు ఉంటాయి పదిహేను పదహారో ఏదో డేట్లలో ఆ సందర్భానికి లేకపోతే పదిహేనో వారం అప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకోండి డిసెంబరు పదమూడు శనివారం అనుకున్నాను నేను పోన్ రైట్ శ్లోకం సో అప్పుడు ఈ శ్లోకం చెప్తా నేను ఎంకరేజ్ చేశాను ప్రశ్నలు అని కాబట్టి వాటికి రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత అనేది ఉంటుంది ఇక్కడ ఒక ప్రశ్న పంచభూతములు పంచీకరణము దానికి సంబంధించిన ప్రశ్న ఇది భౌతిక రసాయనిక శాస్త్ర ప్రయోగాల్లో పెరిగే ప్రక్రియలాగా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది ఏదో ఆయుర్వేదంలో అన్నీ కలిపిలా నూరినట్టు అనిపిస్తుంది ఇది నాట్ దేవుడు ఒక్కొక్కటే తీసుకుని ఇలా ముక్కల కింద ఆయుర్వేదం వాళ్ళు పొత్తంలో ఇలా నూరుతారు చూడండి అలాగ నూరి ఈ పంచీకరణం చేశారని అలా అనుకోవద్దు దాన్ని దయచేసి అలా అనుకోవద్దు పంచీకరణ వల్ల ఏమంటే అది ఒక మోడల్ అంటే ఒక మీ కళ్ళ ముందు కనపడేదాన్ని మీరు వివరించాల్సి ఉంటుంది ఆ వివరించడానికి ఒక ప్రక్రియను చూపిస్తే మీకు కళ్ళ ముందు అనుభవానికి వచ్చేది తెలుసుకుంది ఓహో ఇది ఎలా వచ్చిందా అని తెలుసుకుంది దాన్ని మోడల్ అంటారు ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ అని అంటే మన పృథిలో స్ట్లో చుట్టూ ఉండే అట్మాస్ఫియర్లో వంద ఎలిమెంట్స్ ఉన్నాయి వంద మూలకములు గలవు వీటన్నిటినీ మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఒక వరసలో పెట్టుకుంటాం టేబుల్ పెట్టుకుంటాం అది ఇచ్చే మోడల్ అంతే తప్ప అది నేలలో ఒక వరసలో ఉన్నాయని మాత్రం కాదు అదే వరసలో ఉన్నాయని కాదు క్లోరిన్ కనపడింది ఒక దీని పక్కనే ఇది కనపడుతుంది అని So, uh, kabate, uh, it's a model to study what he is. In the same way, there is a model to study what he is. All the models can be used. In the physics the chemistry and chemistry, there is a model to study what he is. There are properties. All the properties can be used to study what he is. There is a model to study what he is. ఇప్పుడు ఇది ఒకటి నీటిలో తేలుతుంది ఇంకొకటి నీటిలో ములుగుతుంది నీటిలో తేలుతా ములుగుతా దీన్ని ఎలాగ అర్థం చేసుకోవడం దీన్ని ఎలా స్టడీ చేయడం అంటే చూడండి ఒక చేద్దాం స్పెసిఫిక్ గ్రావిటీ అనే ఒక కొలమానం పెట్టుకుందాం నీటితోటే మెడదాం నీటికి కూడా స్పెసిఫిక్ గ్రావిటీ ఉంటుంది స్పెసిఫిక్ గ్రావిటీ అంటే కానీ బరువు చిక్కదనము ఇలాంటివి చిక్కదనం ఎక్కువైతే బరువు ఎక్కువ అవుతుంది చిక్కదనం తక్కువైతే బరువు తక్కువ ఉంటుంది ఒకే వాళ్ళు ఉంటాయి కాబట్టి దేంతో మొదలు పెడదాం నీటితో మొదలు పెడదాం వై నీరు అదే నీరు ఎక్కువగా దొరుకుతుంది కదా అని చేత నీరు నీటిలో ఉండిపోయేడు ఇలాంటి మాటలు కూడా మనకు ఉన్నాయి కాబట్టి నీరు సో ఇప్పుడు మోడల్ ఏమిటంటే నీటి యొక్క సాంద్రత ఒక్కటి పవన్ రెడ్డి అర్థం నీటి సాంద్రత ఒకట నీళ్లు తీసుకుని ఎక్కడ ఒకటే ఒకటి చూపించినారు అలాగే ఇట్స్ ఎ మోడల్ ఇప్పుడు ఒకటి కంటే తక్కువ సాంద్రత గలవన్నీ తేలతాయి ఒకటి కంటే ఎక్కువ సాంద్రత గలవి ముగిపోతాయి బాడీ సాంద్రత ఎంతో తెలుసా మీకు తెలుసా ఈ రహస్యం జీరో పాయింట్ ఎయిట్ నైన్ సాంద్రత అంటే అతను బాడీని నీళ్లలో భరిస్తే ఏమవుతుంది తేలుతుంది కానీ వీడు కంగారు పొడి కొట్టుకోవడం మూలంగా మునిపోతాడు మీరు కనుక బాడీ నీళ్ళలో పడ్డప్పుడు ఎంత లోపైనా నీళ్లలోనైనా సముద్రం నీళ్ళైతే చెప్పనే కర్లేదు సముద్రం నీళ్ళలో మీరు మునగాలన్నా మునగలేరు ఎందుకంటే దాని డెన్సిటీ మరీ ఎక్కువ కానీ జనాలు అక్కడ మునిగిపోతారు నదీ జలాల్లో పడ్డాడనుకోండి వాడు కనుక భయపడకుండా కొట్టుకోకుండా అలాగా స్పాన్ ఎఫర్ట్లెస్ గా ఉండిపోతే తేంటారు ఎంతసేపు వెళ్తారు ఎంతసేపు ఉంటే కానీ వీడు ఇలా ఇలా కొట్టేసుకుని తన్ని తాను రక్షించుకునే ప్రయత్నం చేసిన వెంటనే మునిగిపోతాడు ఈ సంసారం కూడా అలాంటిది ఈ సంసారంలో మీకు దుఃఖం వచ్చిందనుకోండి ఆ దుఃఖాన్ని తీసే పోగొట్టుకునే ప్రయత్నం మీరేమీ చేయకండి అలా ఉండుకోండి అంటే అంటే దాని అర్థం ఏంటి నదీ జలాల్లో అయితే ఫిజికల్గా ఎఫర్ట్ లేకుండా ఉండిపోతారు మెంటల్గా ఎఫర్ట్ ఏం పెట్టకుండా సాక్షిగా ఉండిపోవాలన్న ఆ దుఃఖానికి సాక్షిగా ఉండిపోవాలి అప్పుడేమంటుందో తెలుసునండి పోతు యూ ట్రై భయం కూడా అంతే భయానికి సాక్షిగా ఉండుకోండి పోతుందంటే అదే అంటే తీసేస్తే ఉన్నది కమ్ ఒక కాబట్టి ఇది ఒక మోడల్ ఇది స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఒక మోడల్ ఆ మోడల్ తోటి మీరు అనేక ధర్మాలను వస్తువు యొక్క ధర్మాలను వివరించగలుగుతారు అలాగే పంచీకరణను కూడా ఒక మోడల్ మనకి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి లోకంలో ఐదు మూలకములు ఇది ఇంద్రియాల మీద బేస్ అయినటువంటి మోడల్ ఇక్కడ ఐదు ఉన్నాయి ఇక్కడ ఐదు ఉన్నాయి కానీ అక్కడ ఏమవుతుందంటే పృథ్వ ఉందనుకోండి గంధము ఉండాలి దానికి కానీ గంధంతో పాటుగా రసం కూడా ఉండదు స్పర్శ కూడా ఉన్నది ఐదు ఉన్నాయి అంటే ఈ ఐదుని మిక్సప్ మిక్స్ అయ్యింది మిక్సప్ కాదు మిక్స్ అయ్యాయి అనమాట అలా వచ్చింది ఈ పంచీకరణ ఇక్కడ ఇచ్చిన వివరాలు దే ఆర్ నాట్ ఫ్యాక్చువల్లీ కరెక్ట్ లైక్ హాఫ్ ఆకాశము నుండి అంతఃకరణము పుట్టను ఉన్నాం వన్ ఎయిట్ ఆకాశము వన్ ఎయిట్ పృథ్వీ అహంకారము పుట్టేను ఉన్నాం ఇవి ఇవి ఘాట్ ఇట్ రా అంటారు మీరేం చేయాల్సి ఉంటుందంటే మీకు ఇంగ్లీష్ కనుక బాగా వచ్చిన పక్షంలో మన పుస్తకం ఒకటి ఉంది పంచీకరణం తీసుకుని శ్రద్ధగా రోజూ రెండు పారాగ్రాఫ్లు చదివి ఆకలింపు అది టెక్స్ట్ బుక్ లాంటిది మీకు నవల చదివినట్టు చదవడం కాదు దాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే హాఫ్ అగ్ని నుండి చక్షుస్సు పుట్టను తప్పది అగ్నికి చక్షుస్సుకి సంబంధం ఉన్నమాట వాస్తవం కానీ హాఫ్ నుంచి చక్షుస్సు పుట్టను నాట్ లైక్ ఇంకా మీరు కొంచెం ఫ్యాక్చువల్గా తెలుసుకోవటం తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ పై విషయాలను రుజువుపరిచే ప్రమాణాలు ఉన్నాయి చెప్పబడినవా చెప్పబడినవి ఎక్కడ చెప్పబడినవి మన పుస్తకం పంచీకరణంలో చెప్పబడినవి ఎలా తెలుస్తాయి పుస్తకాన్ని జాగ్రత్తగా చదివితే తెలుస్తాయి ప్రమాణాలు ఉన్నాయి ప్రమాణాలు ఉన్నాయి ప్రమాణములు అంటే ఇప్పుడు పృథ్వీ తీసుకోండి లడ్డూ తీసుకోండి లడ్డు పృథివీకి దృష్టాంత లడ్డు అంటే పృథివీ లడ్డు ముట్టుకోగానే మెత్తగా ఉంది స్పర్శ నోట్లో పెట్టుకోగానే రుచి బాగుంది రాస్తాము పరిమళం కూడా ఉంది లడ్డూ కొంత సుగంధం కూడా ఉన్నది గంధము లడ్డూ చేతిలో వేసినప్పుడు ఆ శబ్దము లడ్డూలు డబ్బాలో పెట్టిస్తూ ఉంటే వచ్చేటువంటి ఆ డబ్బడ శబ్దము చాలా బాగుంది వినడానికి సొంపుగా ఉంది లడ్డూల ధ్వని వినడానికి సొంపుగా ఉంటుందండి కాబట్టి అది శబ్దము ఇంకొకటేదో స్పర్శ మెత్తటి స్పర్శ కంటికి చూడడానికి ఇంపుగా పెద్దదిగా ఉంది ఐదు ఉన్నాయి దాంట్లో మరి పృథి అంటే ఒకటే ఉండాలి ఐదు ఎక్కడి నుంచి వచ్చేది అంటే ఐదు యొక్క సమావేశం అక్కడ ఉంది ఐదు కలిసే అక్కడ అక్కడే ఎక్కర్లేదు అంతటా అలాగే కలిసి ఉన్నాయి అది పంచీకరణం కానీ మీ దగ్గరికి వస్తే కన్ను రూపమే ఇంకేది కలవలేదు రూపము మాత్రమే చెవి శబ్దము మాత్రమే ముక్కు గంధము మాత్రమే అంటే ఇంద్రియాల దగ్గరకు వచ్చేప్పటికీ అది మాత్రమే దాన్ని తన్మాత్ర అంటారు అది మాత్రమే కానీ లోకంలో అన్నీ మిక్స్ అయి ఉన్నాయి ఓకే అదే కాబట్టి ఇక్కడ లోకంలో పంచీకరణం మీ ఎందు పంచీకరణము లేదు ఇంద్రియముల ఎందు కానీ మనస్సులో ఐదు ఉన్నాయి ఐదు కలిసి మనస్సు అవుతుంది కాబట్టి ఈ వివరాలన్నీ మీరు ఆ పుస్తకాన్ని చూసి తెలుసుకోగలరు ప్రమాణం ఏమిటి ప్రమాణం మన అనుభవమే ప్రమాణం వేదాంత శాస్త్రానికి ప్రమాణం ఏమిటో తెలుసిన మన అనుభవమే మీరు బ్రహ్మని ప్రూవ్ చేయండి అని మీరు నన్ను అడిగారనుకోండి మీరు బ్రహ్మని నేను ప్రూవ్ చేయలేను మీరు బ్రహ్మని మీరే ప్రూవ్ చేయాల్సింది నేను ఊరికే ఇంత మాత్రమే చెప్తున్నాను ఏమని మీరు బ్రహ్మ మీరు బ్రహ్మయే ఉన్నారు తెలుసుకోండి అని నేనంటే శాస్త్రం శాస్త్రంలో ఏమి ప్రూవ్ చేయదు మీరు ప్రూవ్ చేయాలి లడ్డూ రుచిగా ఉందని నన్ను ప్రూవ్ చేయమంటే నేను ప్రూవ్ చేస్తాను మీరు నోట్లో వేసుకుని మీరు ప్రూవ్ చేయండి మీరు ప్రూవ్ చేయండి ఇప్పుడు ఎవరినో అమ్మగారిని అడిగారు అమ్మగారు తులిహార చేసాను తులిహారు రుచిగా ఉందా అని అడిగాడు ఈయన మీరు చెప్పండి విజయం ఉండదు కదా మీరే చెప్పండి అని ఓడించండి శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు కదా అనారోగ్యానికి అతీతంగా ఆత్మనిష్ట కుదురుతుందా వివరించండి కుదురుతుందా నిజానికి మనం వేదాంత శాస్త్రం అధ్యయనం చేయటానికి ఒక ప్రయోజనము వృద్ధాప్యాన్ని మృత్యువుని సరైన పద్ధతిలో ఎదుర్కొన కోటకే వృద్ధాప్యం దాకా మృత్యు దాకాను వేచి ఉండక్కర్లేదు నిత్య జీవితాన్ని సరిగ్గా ఎదుర్కోవాలి వృద్ధాప్యం వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా ఎదుర్కోవాలి మృత్యు వచ్చినప్పుడు దాన్ని కూడా సరిగ్గా ఎదుర్కోవాలి అందుకోసమే మనం వేదాంత శాస్త్రం జరుగుతున్నాం అయితే ఎలాగా ఎదుర్కోవాలి అంటే వివేకము నేను దేహము కాదు ఇప్పుడు చూడండి దేహం అనేది ఉన్నది ఒక డైమెన్షన్ దేహం అనేది ఒక స్థాయిలో ఉంటుంది చాలా స్థూలంగా ఉంటుంది దేహం ఇప్పుడు మీలో మీకే దేహము కంటే అతీతమైన ఒక లెవెల్ మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారనుకోండి మంచిగా బాగుంది సినిమా లేకపోతే పాఠం బాగుంది అని మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటే దాంట్లో దేహానికేమీ సంబంధం లేదు దేహం ఎంజాయ్ చేయదు దేహం ఉన్న జానాతి అలా పనులు ఉంటుంది మీకు అడ్డు రాకుండా పడుతుంది అప్పుడు మీరు సినిమాను ఎంజాయ్ చేస్తారు సపోజ్ కడుపులో పొట్లు వచ్చాయనుకోండి అది దేహమే అప్పుడు సినిమాను మీరు ఎంజాయ్ చేయలేరు కాబట్టి సినిమాను ఎంజాయ్ చేయాలంటే దేహము లెవెల్ నుంచి ఒక లెవెల్ మీరు పైకి వెళ్ళాలి సైకలాజికల్ లెవెల్కి వెళ్ళాలి వెళ్తే మీరు ఎంజాయ్ చేస్తారు మీరు సైకలాజికల్ లెవెల్కి వెళ్ళకుండా దేహం అడ్డుపడే అవకాశం ఉన్నది ఇప్పుడు దేహము అనారోగ్యంగా ఉన్నట్లయితే మిమ్మల్ని సైకలాజికల్ లెవెల్కి వెళ్ళనివ్వరు అది అనారోగ్యంగా ఉన్న దేహము మిమ్మల్ని కట్టి పారేస్తుంది కాబట్టి మీరేం చేయాలి దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి ఇప్పుడు పిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకోండి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లవాడికి లంచం ఇస్తారు నాన్న నువ్వు ఏడవడం మానేస్తే నేను చాక్యులెట్ ఇస్తాను వాడే ఉంటాడు నువ్వు చాకలెట్ ఇస్తే నేను నన్ను ఏడవడం మానేస్తాను అని వాడు బ్లాక్ మెయిల్ చేస్తాడు వీళ్ళు లంచం ఇస్తారు అలా నడుస్తూ ఉంటుంది ఈ దేహం కూడా అంతే దాన్ని ఓ దేహమా నిన్ను నేను జాగ్రత్తగా భద్రంగా చూసుకుంటాను నిన్ను ఆరోగ్యంగా పెట్టుకుంటాను అని మీరు హామీ ఇస్తే సరే కానీ నేను నువ్వు పై లెవెల్కి వెళ్ళడానికి అడ్డురాను అని దేహానికి మీకు ఒక ఒప్పందం గుర్తుంచుకోవాలి మీరు దేహాన్ని అనారోగ్యం పాలు చేసేసి తర్వాత ఆత్మ బ్రహ్మ అంటే వర్క్ అవుతుంది నాకు అనిపిస్తుంది నేను ఒకసారి స్టేజ్ ఆడియన్స్లో కూర్చున్నా స్టేజ్ మీద ఎవరో విద్వాంసులు వెళ్ళి వాళ్ళు పది మంది ఉన్నారు వాళ్ళందరినీ నాకు అనిపించింది వీళ్ళందరూ కూడా ఆల్రెడీ డయాబిటీస్ అయినా లేకపోతే క్యాండిడేట్స్ ఫర్ డయాబిటీస్ అని నేను ఈ మాట పక్కా అయిన ఒకటన్నా ఆయన నాకు తెలియకుండా కాముగా కొంత ఇన్వెస్టిగేషన్ చేసి ఆ పది మందిలో ఏడుగురు ఆల్రెడీ డైబెటీస్ అని చెప్పారు అంటే రెండు ముడుగురు డైబెటీస్లోకి వెళ్ళిపోతాం నాట్ రైఫ్ ఆ కేవలము తెలుసుకోకపోవడం అలా రైస్ తినేసుకో ఇంత రైస్ వడ్డించుకోవడం ఒబసరావకాయి కొంచెం కందిపొడి మజ్జిగ నెయ్యో నూనె వేసేసుకుని ఈ కందిపొడం కలుపుకుని రైసు కొంత తినేయటం ఈ ఆవకాయ కలుపుకుని ఇంకో కొంత రైసు తినేయటం ఈ మజ్జిగ పోసేసుకుని ఈ ఆవకాయ కలుపుకోక ముక్క మిగిలింది కదా దాంతో ఈ మజ్జిగ అన్నీ తినేసి చేతులు కొడుకుని హాయిగా ఫ్రెయిన్ చేసి పెడతాం పొద్దున్న ఇదే సాయంకాలము ఇదే అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇదే మోడల్లో సాగుతూ ఉంది అప్పుడప్పుడు బంగాళాదుంప వేపుడు అంటికాయ వేపుడు వస్తూ ఉంటాయి ఈ భోజనం గవర్నమెంట్ డబ్బుల నుంచి ఖర్చు పెట్టడం పొదుపు చేసుకోవాలి ఈ రకంగా భోజనం చేస్తుంటే వాడు డయాబెటీస్ అవ్వకపోతే ఇంకేమవుతుంది ఒకసారి మీరు అలాంటి వ్యాధి ఏదైనా పట్టుకుంటే గాడు సర్బిడ్ ఎవరికైనా రావచ్చు అలాంటి వ్యాధి పట్టుకుంటే మీకు ఆత్మ బ్రహ్మ ఇవన్నీ చాలా కష్టం అవుతాయి వ్యాధి పట్టుకోకముందే మీరు వీటిని సెటిల్ చేసుకోవటం మేలు కాబట్టి శరీరం ఆరోగ్యంగా పెట్టుకోవాలి మీరందరూ యోగా చేయాలి ఆహార నియమాన్ని పాటించాలి మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఈ వేదాంత పాఠానికి సార్థకత మీరు ఆరోగ్యంగా లేకపోతే వేదాంత పాఠము సరిగ్గా నడవదు మీరు బీపీ ఉందను మీరు చెక్ చేసుకోండి బీపీ చెక్ చేసుకోండి బీపీ ఉన్నట్లయితే సాల్ట్ మానేసే సాల్ట్ లేకుండా భోజనం చేయొచ్చు మీకు ఐడియా ఉందా సాల్ట్ లేకుండా తినేసేయండి సాల్ట్ మానే సాప్ సాల్ట్ న్యాచురల్ సాల్ట్ ఏది ఉంటుందో అదే ఉంటుంది అంతే మొన్న ఎవరో సాంబార్ వండిస్తుంటే వద్ద సాంబార్ అక్కడ పప్పు మట్టిగా కాదు కాదండి పాపం మీకు చింతపండు లేకుండా చేసాం ఓహో అలాగా లైక్గా చింతపండు లేకుండా సాంబార్ చేసుకోవచ్చు వినోట అది చెప్తే కని తెలియదు అది చింతపండు లేదు దీంట్లోనూ అని చెప్తే కానీ తెలియదు చాలు చా చింతపండు లేకుండా పెట్టుకోవచ్చు మీకు చెప్తే కానీ తెలియదు మేము చింతపండు వేయలేదండి అంటే ఓహో అలాగా చాలా బాగుంది అని చెప్పేదాని తెలియదు ఇట్లా మ్యాటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ తర్వాత రోజు ఎక్సర్సైజ్ చేయాలి యోగా చేయాలి మీకు సయాటిక రాకుండా ఉండాలనుకుంటున్నారా సయాటిక లేకపోతే అందరిలాగే సయాటిక ఇంపాలైటిస్ ఇవన్నీ ఇవన్నీ ఏవో మంత్రాలు అన్నట్టుగా ప్రతి ఒడు సయాటికాలి మీరు బాగా ధనవంతుడే సయాటిగా వచ్చిందంటే ఇక్కడ వినిస్తండి మీకు నాకు సయాటిగా రావాల్సిన అవసరం ఏమండి కానీ వస్తుంది ఎందుకు వస్తుంది త్రికోణాసనం లేకపోవడం చేతి వస్తుంది ఈ నుంచి మీరందరూ త్రికోణాసనాన్ని అభ్యాసం చేయండి మీరు పరివృత త్రికోణాసనం వెయ్యక్కర్లేదు అది కష్టం త్రికోణాసనం వేయండి ఆవిడ మోడీ గారు కూడా వేశారు త్రికోణాసనాన్ని ఏమో నాకు గుర్తు లేదు నా యోగాడి అయినాడు త్రికోణాసనం ఉంది ఆయన కూడా చేసినట్టు గుర్తున్నాడు త్రికోణాసనం చేయండి ఇంక సయాటిగా రాదు సయాటిగా రాలేదనుకోండి ఎంత హ్యాపీ సయాటిగా వచ్చిందనుకోండి ఎంత నియోషన్స్ సో ఎకర్ ఇంట్ యువర్ సిచ్యువేషన్ నేను చెప్పిందో జనరల్గా చెప్పాను యూ హ్యావ్ టు అప్లై యువర్ సిచ్యువేషన్ టు ది టు మెసేజ్ కాబట్టి శరీరాన్ని మీరు ఆరోగ్యంగా పెట్టుకోండి తర్వాత మనస్సు చూడండి మనస్సు యొక్క సుఖదుఖముల ఎడల మీరు సావధానులే ఉండాలి మొత్తం మీద మనస్సు ఎడల సావధానులే ఉండాలి మీరు మీ మనస్సుని ఎప్పుడైనా ఓ రోజు ఆ టాపిక్ మీద పాఠం చెప్తాను నేను మీరు మీ మనస్సుని మనస్సు ఎడల సావధానంగా ఉండండి నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను మీ మనస్సే ఒక పుస్తకం అనుకోండి అనుకున్న దాన్ని చదవడం ప్రారంభించి మీ మనస్సు అనే పుస్తకాన్ని చదవడం ప్రారంభించండి నేను చదువుతూ ఉంటా మీ మనస్సు అనే పుస్తకాన్ని చదువుతూ ఉంటా ఎలా చదువుతారు ఏవో ఈ పుస్తకాలని రా ఈ ఆ పుస్తకం అంటున్నాం మనం పుస్తకాల వేళలో మనం ఎటువంటి దృష్టికోణాన్ని కలిగి ఉన్నాము అని నేను చదువుతా వెంటనే అనిపిస్తుంది దీంట్లో కొంత లోభం ఉన్నట్టు అనిపిస్తుంది అని తెలుస్తుంది సరే తెలుసు ఈ లోభము తగ్గాదు అని వేరే చెప్పక్కర్లా మళ్ళీ దాన్ని కాన్ఫిడెక్ట్ పెట్టుకోక్కర్లేదు ఇదిగో ఇక్కడ కొంత లోభము ఉన్నదా ఉన్నది ఓకే అండర్స్టాండ్ అండర్స్టాండ్ అంటే ఇంకేం చేయద్దు పోతుంది జలసి ఏమైనా ఉందా ఎవరి మీదైనా కోపము తాపము ఉందా ఎవరి మీదైనా ఉంటే నేను చూసుకున్నా ఎవరి మీద కొంచెం కోపం తాపం ఉన్నట్టు నాకు అనిపించింది నేను వెంటనే లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ అభ్యాసం చేశాను చేసి మళ్ళీ చూసుకున్నా బాగా తగ్గినట్టు అనిపించింది గుడ్ ఇట్ ఈజ్ మేకింగ్ గుడ్ గ్రోవ్ నాకు యాంగ్జైటీ అనే లక్షణం ఉంది యాంగ్జైటీ అవుతూ ఇప్పుడు రైలు ఆరు గంటలకు అనుకోండి నాలుగు గంటలకు వెళ్ళి కూర్చున్నాడంటే అర్థం యాంగ్జైటీ ఏమి ఉన్నాయనే అర్థం కదా రక్షణ అదే కదా తర్వాత రైలు ఆరు గంటలకు కనుకోండి పౌతక వారింటికి ఇంకా ఇంటి దగ్గర ప్రత్యారుతున్నాడు అంటే అర్థం రెక్లెస్నెస్ అనే కదా అందుతుంది రైలు అందుతుంది ఈజ్ అ రెక్లెస్ పర్సన్ కదా సో యూ షుడ్ నాట్ బి రెక్లెస్ యూ షుడ్ నాట్ బీ యాంగ్స్ యూ హు స్ట్రైక్ అ బ్యాలెన్స్ రైలు ఆరు గంటల కంటే ఐదుంపావు ఐదున్నర అయినప్పటికి చేరుకుంటే మంచిది అక్కడికి వెళ్ళి చక్కగా కొంతసేపు ప్రకృతి నిధాన్ని పరిశీలించి రైలు వ్యక్తులు అంటే బోర్ ఐ వాజ్ యాంగ్షియస్ ఐ ఎగ్జామిన్ మా మైండ్ నా మైండ్ నేను స్టడీ చేశా యాంగ్జైటీ ఉన్నది ఇంకా మీరేం చేయక్కర్లేదు ఈ ఎగ్జామ్ ఇట్టంటే యాంగ్జైటీ ఉంది ఉండకూడదు అన్నారంటే ఘర్షణ ప్రారంభమవుతుంది నో రాంగ్ నా ఏమిటి కరెక్ట్ యాంగ్జైటీ ఉన్నది చదవండి చదవండి మనస్సును చదవండి మీ మనస్సు క్లియర్ అయిపో జీవన్ ముక్తులై ఉండమంటారు ఓపెన్ నమ్మకీతే